శ్రీ గు హాలయం కరుణాలయం సమా సదన సదన నమస్తే భారతి నమస్త భారతి శాంతిశాశ్రాంతిజసి తిష్టన్ తేజసో స్జోహోయే శేషత ఆత్మా అంతరూతం సమాన మంత్రాలన్నీ మొత్త మంత్రాప్పినట్టుగా అన్ని సమానంగానే ఉన్నాయి అంటే ఎంత జలముల విలిచి ఉన్నవాడై అంటే జలముల యొక్క అసాధారణ లక్షణం కూడా జలముల యొక్క లక్షణం ఏదో తెలుసు తడి ఆ తల్లిని జలముల నిలిచి ఆ తలి అనే గుణాన్ని ఆ జలములతో అనుగ్రహిస్తూ జలములు లేని ముట్టుకుంటే దాన్ని చలిగా చేస్తాయి ఆ లక్షణమును ఆ జలములకు అనుగ్రహిస్తూ పరమాత్మ దాని ఎందు ఉన్నాడు అగ్నవు అగ్నియందుణం తో అనే లక్షణాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు అంతరిక్షే అంతరిక్ష వాయునందుకమునందులో నక్షత్రములు ఉండే ఆకాశం ఆదికే సూర్యుని యందు దిక్షు గు చంద్రతారక సమాహారం చంద్రులు నక్షత్రము అంటే గుంపు దాని ఆకాశే ఆకాశంసి ఆవరణే బాహ్యే తమసి ఇమస్తే తమో గుణం అని అనకూడదు ఇక్కడ గుణముల ప్రసక్తి కాదు వస్తువులన్నిటినీ కప్పి వేసి ఒకదాని నుంచి ఇంకోదానికి తేడా తెలియకుండా చేసేటువంటి చీకటి బయట ఉండే చీకటి ఆ చీకటి యొక్క లక్షణం ఏమిటంటే అది కత్తి వేస్తుంది ఆవరణాత్మకే కాబట్టి ఆ చీకట కూడా అంతర్యాతి అయి ఆ చీకటి చేసే పనికి ఆ పరమాత్మయే నడిపిస్తున్నాడు తేజస్వి సద్వి పది ప్రకాశ సామాన్య వెలుగు ఆ చీకటికి ఆపడుగు జన ప్రకాశం సూర్యుని ప్రకాశము చంద్రుడి ప్రకాశము అని అలా ఉంటుంది ఇన్ జనరల్ ప్రకాశమే దాని ఎందుకు కూడా ఉంది వస్తువులు నందించే ప్రకాశింపజేయ పనిని అది చేస్తూ ఉంటుంది మరి అంతర్యామేమి ఆ ప్రకాశముందు ఉంది దానికి ఆ సామర్థ్యాన్ని అది గ్రహిస్తూ ఉంటాడు దాంట్లో సూత్రంలో మొత్తమొదట నిర్భక్త్యర్థ అనుకుంటున్న పొడుగు సూత్రం అనేది విభక్తి యొక్క అర్థమునందు అవ్యయం వస్తుంది ఆ అవ్యయము మొదటి పదము ఉపసర్జన సమర్థి ఉంటుంది అది ఫస్ట్ గుణం ఫస్ట్ పదము అదే ఉంటుంది తర్వాత అవ్యయము నకోశకలంగా ఉంటుంది ఏకవచనం ఉంటుంది ఇది అన్ని ధర్మ లక్షణము దానికి అక్కడ దృష్టాంతంగా వచ్చారంటే హరౌరి అని ఇచ్చారు హరౌ అంటే హరియందు సప్తమి ఏకవచనం ఆ సప్తమి అర్థము నందు అనే అవ్యయం వచ్చింది అధి హరి శబ్దం కదా హరి అది అది అపోషకమైన ఏకమంచం అవ్వగ ఇక్కడ దేవ అనే సప్తమి అర్థంలో అధి వచ్చి అధి దైవతం భూషు అనే సప్తమి అర్థంలో అధి అనే అవైవ అవైవం వచ్చి సమాసం చేస్తే అధి భూతం అని అంతర్యామి విషయం దర్శనం అంటే అర్థానికి సప్తమికి విషయ సప్తమి అని పేరు సప్తమి విషయ సప్తమి ఆధార సప్తమి అలా ఉంటాయి కుచిలో కూర్చున్నాడు అంటే ఆధార సప్తమి ఉపనిషత్తు పై మాట్లాడుతున్నాడు అంటే ఒక నిమిషం పుస్తకాన్ని పెట్టుకుని దాని మీద కూర్చొని మాట్లాడుతున్నాడు అని కాదు అక్కడ విషయ సప్తం ఓకే ఇది కాకుండా భావ సప్తమేనో దాన్ని సతీ సప్తమే అంటూ ఉంటారు భావే భావ లక్షణం ఒక క్రియ భావము అంటే ఒక క్రియ ఉంటే దాన్ని బట్టి మరో క్రియ సంపన్న సప్తృత సతి సప్తమి అంటే అధిదైవతం అధిదైవతం అంటే దేవతాసు సప్త యొక్క అక్షి దేవత విషయం దక్షణం విషయ సప్తమి అంతర్యామి విషయం దక్షణం దేవతలు ఎందు అంతర్యామికి సంబంధించిన దర్శనము దర్శనము అంటే ఉపాసన ఆ విధంగా దర్శించాలి ఉపాసనలో చెప్పి ఉపాసనలు ఇలాగే ఉంటాయి మన వాళ్ళు ఉపాసన అనే మాటలు పట్టుకుని చాలా ద్రోత్ గా మిస్ఇన్ఫర్మేషన్ సమాజంలో ప్రవేశపెట్టేశారు పౌరాణికమైన ఉపాసనలు ఉంటాయి వాటిల్లో సారము ఉండటం ఉంటుంది ఆ సారమును గ్రహించి ఉపాసన పెట్టుకోవాల్సి ఉంటుంది అదేమి లేకుండా దానికి దాని జట్టు అనేక విశ్వాసములను జోడించి ఆ ఉపాసనలను చాలా జటిలంగా తయారు చేసేసి చాలా మిస్ఇన్ఫర్మేషన్ ముందుకు తీసుకెళ్లిపోయారు కూర్చోగలుగుతారా అలా కూర్చోగలరా బ్యాంక్ అది అలా కూర్చో కూర్చోరు వాళ్ళకి కూర్చో వెల్కమ్ సో ఇది దేవతలయ్యందు అంతర్యాతికి సంబంధించిన దర్శనము అంటే ఇవన్నీ దేవతలు అనమాట అదిత్యుడు దేవత అప్పు దేవత ఇప్పుడు దేవత చీకటి కూడా దేవతయే వెలుగు కూడా దేవతయే సర్వము దేవతయే సర్వము చైతన్యమే అని అర్థం మీరు చీకటి వెలుగు దేవతల్లాగా కనపడదు ఎందుకని దేవత అనేప్పుడు మీకు కండిషనింగ్ ఉంటుంది దేవత అంటే కంచి పొత్తు చేయను కట్టుకుని వచ్చి ముందు నిలబడితే ఒప్పుకుంటారు లేదంటే ఒప్పుకోవడం లేదు కానీ మరి వేదంలో ఉండదు వేదంలో రూపాలు ఉండవు కంచి పొట్టు చే ఉండవు ఇక్కడ దేవత అంటే ఒక శక్తిదే దేవత అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ దేవత అని అర్థం అంటే ఎలక్ట్రిసిటీ కంచి పొట్టు చేయలు కట్టుకుంటుందనా ఎవరైనా అంటే మిస్ఇన్ఫర్మేషన్ చాలా ఊర్లో వెళ్ళిపోయింది సమాజంలో దాన్ని రివర్స్ అయితే వాళ్ళు ఏదో అది మాట కాదు దేని మీద స్వామి వివేకానంద వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా మాట్లాడారు అయితే మా వాడు దాన్ని అంతనే వివేకానంద చెప్పిందంటే వీళ్ళే పట్టించుకోరు అదంతా పక్కన పెట్టేసి వీళ్ళ ఆరా వేరు పడిపోతూ ఉంటారు ఇక అధి దైవత దర్శనం అంటే దర్శనం అంటే మాసం మీరు ఆ విధంగా దర్శించాలి దాన్ని ఉపాసనంటారు ఇప్పుడు దేవుడి మీద మంచి అంటే ఏం చేస్తారు మంచి అంటే ఏం చేస్తారు ఆ భావన అంటే భక్తి అంటే ఆ విధంగా చేయ అంటే ఇప్పుడు ఈ వర్షం కురుస్తోంది అనుకోండి ఆ మేఘముల ఎందు ఆ పరమాత్మ ఉండి ఆ వర్షాన్ని ఎండలు కాస్తున్నాయి అంటే సూర్య భగవానుల పరమాత్మ ఉండి ఈ వేదిని ఇస్తున్నాడు కాబట్టి ప్రతిదీ మనకు అనుకూలమైనది ఈశ్వరుని యొక్క నిపుణియే ఈ శక్తియే ప్రతికూలమైనది కూడా ఈశ్వరుని శక్తి బిశు బాట్ సిగ్రెస్ యాజ్ మచ్ ఆల్సో డాట్ సిగరెస్ ఇలాగా అన్నిటినీ సమానంగా మనం ఈశ్వర రూపంగా దర్శించటం అది ఉపాసన ఇది ఈ దేవతలకి సంబంధించిన ఉపాసన కనుక అతి దైవతం ప్పుడు అధిభూతం అధిభూతం అధిభూతం అన్నదానికి అర్థం ఏంటి ఇప్పుడే చెప్పాడు విభక్తి అర్థం అవేభవ సమాసం అధిభూతం అంటే అర్థం ఏంటి అనర్థం అంటే అర్థం అధిభూతం అనే శబ్దానికి భూతూ అనర్థం అంటే భూదేశం అన్నప్పుడు ఏ విభక్తి కలదు ఆ విభక్తి స్థానంలో అధి అనే అవ్యయం వచ్చినది భూతములు అంటే ప్రాణులు మళ్ళీ పృథ్వ చెప్తేజు అవన్నీ అయిపోయాయి కదా పృథ్వీ అప్పు తేజస్సు అయిపోయేది మళ్ళీ ఇప్పుడు గోధుమలు అంటే తీసుకోకూడదు ఇప్పుడు ఇక్కడ భూతశబ్దానికి ప్రాణి అని అర్థం ప్రాణి అంటే ఎవరు సాధారణంగా మనుషులు ఎలా ఉంటారంటే ప్రాణం తమకే ఉంది అనుకుంటారు ప్రాణం తమకే ఉంది శుభ రూపాలు మాకే ఉన్నాయి ఎవడైనా మనిషి పోయాడు అనుకోండి అడుగు మనిషి పోయాడని పెద్ద హఠావు చేసేస్తున్నారు రోజు అనేక మంది పశువులు సంహరించి డబ్బాలో పెట్టి మాంసాన్ని ఇటువంటి పంపించి ఆ మాంసాన్ని గ్రిల్ మీరు పెట్టి వేడి చేసుకుని నిదలేస్తూ ఉంటారు అది లెక్కలోకి రాదు ఇప్పుడైతే పశువు పోయింది అనుకోండి దానికి లెక్క ఉండదు మనిషి పోతే పెద్ద లెక్క మనుషులు అలాగే ఉండరు మానవులు అలాగే ఉన్నారు తమ తమ జాతీయ బతికి పట్టకట్టాలి మిగతా ప్రాణులన్నీ ఉన్నా ఉండిపోయినా పర్వాలేదు చెట్లు ఉన్నాయనుకోండి చెట్లను అసలు కాతరికి నరికి పారేస్తారు మనుషులు అలాగే ఉంటారు చాలా దురదృష్టకరమైన విషయాలు అలా ఉండకూడదు సకల ప్రాణులు ఎందుకు అంటే పరమాత్మ కాలేదు నా హృదయంలో ఏ పరమాత్మయో సకల ప్రాణుల హృదయంలో పరమాత్మ కాలేదు కాబట్టి ్రహ్మాది స్తంభవ మీకు ఎక్కడనే మాట వచ్చినా దాని పట్లనే మాట వస్తూ ఉంది అని బ్రహ్మ అంటే చంద్రముఖ బ్రహ్మగారు బ్రహ్మదేవుడు అంటే సృష్టికర్తతో మొదలు పెట్టి స్తంభము అంటే గడ్డి పోచూ పలకాల్సిన ఎలాగో పలకడం పలకక్కర్లేని చోట పలికే ప్రయత్నం మాత్రం అది బా తప్ప బా కాదు అది బా కాదు నేను ఒకసారి ఒక పెద్ద బావ కాదు అన్న అంటే ఆయన వెటకాలని చేస్తున్నారు అనుకున్నారు వెటకాలం కాదండి బాబు మేము సంస్కృతులు ధ్వంసులము తెలుగు బావ ప్రకృతి బాబా ట్టిన నాటకంలో ఒకరాస్కృతం ఉన్నవాడినా ఆ సంస్కారం తోట అలా అన్నాను వెటకారం కాదు సుమా అని నేను ఆయన్ని బదులు ఆడాల్సి వచ్చింది కాబట్టి వద్దు ఉన్న తోట లేని చోట పలకూడదు స్తంభం అనకూడదు స్తంభము స్తంభం అంటే అర్థం మారిపోయింది చూడండి స్తంభము అంటే గడ్డి పలక లేకపోతే గతి వరక మీద ఉండే పొరుగులు ఉంటాయి వాటిని కూడా స్తంభము ఆ పొరుగు వరకు చతుర్ముఖ బ్రహ్మగారిలో ఏ పరమాత్మ ఉన్నాడో ఈ గతిపోతీ ఉండే పొరుగు నందు కూడా అదే పరమాత్మ ఉన్నాడు ఆ పరమాత్మను ఆ విధంగా మనం దర్శించాలి అంతర్యా దర్శనం అధిపోతం అది ఎు భూు పిష్టంక్షోర భూత విదూ సర్వాణి భూతీరం ఎస్ సర్వాణి భూతమయ ఎలాంటి శరీరం అది నీ శరీరమే పరమాత్మ శరీరమే లేకపోతే ఆ గో ఆ కుక్క దాని శరీరం కూడా పరమాత్మ శరీరమే దోమ నక్క ఏ ఆవు దూడ సకల ప్రాణుల యొక్క శరీరమే పరమాత్మ శరీరము అది కాదండి ఆయన శరీరం వెళ్ళడా ఉన్నారని లేదు పరమాత్మకి స్వంత శరీరం అంటూ ఏమీ పరమాత్మకి స్వంత శరీరం ఉందనుకోండి ఆయన కూడా అలాగే ఎయిర్ కండిషన్ పెట్టుకోవాలి సొంత శరీరం ఉంటే ఎయిర్ కండిషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది కదా ఎండలు ఎక్కువగా ఉంటుంది పెట్టుకోవాలి కదా సొంత శరీరం కండిషన్ పెట్టుకున్న వాడి శరీరమే పరమాత్మ శరీరము ఎంత బాగుంటుందరమాత్మకి శరీరము ఉండదు వీళ్ళు పరమాత్మని శరీరం అమ్ముకుంటుంది అనే ఒక మిస్ఇన్ఫర్మేషన్ బాగా లోతుగా సమాజంలోకి తీసుకుపోయాడు ఈ మిస్ఇన్ఫర్మేషన్ పన్నెండో శతాబ్దంలో ఒక ఆయన మొదలు పెట్టాడు ఆ మొదలు పెట్టి మళ్ళీ ఇదే పోటు చేయడం పైగా ఎలక్ట్రిసిటీకి రెక్కలున్నాయా ఎస్ అన్నా ఫ్యాన్కున్న రెక్కలు ఎలక్ట్రిసిటీ కొన్న రెక్కలేదు దానంతటా దానికి ఉన్నాయా ఫ్యాన్ రెక్కలు కాదు దానికంటూ రెక్కలున్నాయా లేవు బల్బుల యొక్క వెలుగు ఎలక్ట్రిసిటీ యొక్క విలువే అలా కాదు దానికంటూ వెలుగు ఉందా లేదు కాబట్టి దేవుడికి తనకంటూ శరీరమున్నది అని చెప్తున్నా అన్ని ప్రాణుల యొక్క శరీరము దేవుడి యొక్క శరీరమే ఒక నీకు నీకు తెలుసున్న కథే అయినా గుర్తు చేస్తా ఒకటి దేవుడు కళ్ళ కనపడి దేవుడా నాతో నా ఇంటికి రావాల నువ్వు అని వీళ్ళు అడుగుతూ ఉంటాడు రేపు వస్తాం రాన్నా అన్న అని వీడు మొన్నాడు అలంకారాలన్నీ చేసుకుని తోరణాలు అన్ని పెట్టుకుని లోపల పిండి వంటలు అన్ని తయారు చేసి దేవుడు రాక కోసమే పిలిపిస్తూ ఉంటాడు ఈ లోపలో ఓ కొ ఒకటి వచ్చింది దాన్ని కట్టి ముచ్చి కొట్టేసి తరిమేస్తారు ఆ తర్వాత బర్రే ఒకట వస్తుంది దాన్ని కూడా తరిమేస్తాడు ఓ ముష్టి కూడా వాణ్ణి కూడా తరిపేస్తాడు కొట్టి బర్రీ తన దేవుడి ఇంక రాదు నిద్రపోతాడు అప్పుడు మీరు కళలో దేవుడు కనపడి నేను మూడు సార్లు వచ్చాను కొట్టి పంపించేవా నన్ను నాకు ఫలహారం పెడతాననుకుంటే పెట్టలేదు మూడు సార్లు వచ్చినా కూడా పెట్టలేదు నువ్వు అని చెప్పాడు విన్నారు కదా ఈ కథ కాబట్టి దేవుడు రావాలంటే ఏదో ఒక ప్రాణి యొక్క శరీరాన్ని తన శరీరంగా చేసుకుని రావాలి ఆయన కంటూ శరీరం ఉండదు కాళ్ళు చేతులుండవు ఆ పాని పాద చేతులు కాళ్ళు లేవా చక్షు ఆ కర్ణ ఆయన చెవులు ఉండవు సో వేదం అలా చెప్పింది వీళ్ళు వేదం వేదం ఉండవే తప్ప వేదం ఏం చెప్పిందో ఒక వేదం వేదంతో ఉండడం తగుదో చెందు తాము చేసుకోవడం ఈ ఈ పార్టీలు పార్టీ స్థాపించిన ఒకడు ఉంటాడు ఆయన పోంటాడు వీళ్ళు ఆయన పేరుని చెప్పేసి వీళ్ళు ఆరోగ్యంగా వేదం పేరుతో నడిపించేయడం వేదంతో సంబంధం ఏమి ఉండదు వేదంలో చెప్పింది తెలియకపోవడం అనే సమస్య కూడా ఉంటుంది కాబట్టి ఇటువంటి కండిషనింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ అధిగమించి సకల ప్రాణులందు ఈశ్వరుని దర్శించటం అభ్యాసం చేయాలి దీనివల్ల సాధన చాలా సరళమైపోయింది చాలా సాధన అని ఉంటారు సలహా కూడా సాధన ఎలా చేయాలి అని చూడండి మీ ఇంటికి వచ్చిన బిచ్చగాడికి మీరేదైనా భోజనం పెట్టి పంపించండి లేదా వాడికి ఏదైనా ప్రేమగా మీరు ఏదైనా ఇచ్చి పంపించండి అది సాధన అవుతుంది కదా భావన ఆ బిచ్చగాడిలో పరమాత్మ అంతర్యామై ఉన్నాడు అని మీరు భావించారనుకోండి వాడికి మీరు ఏది ఇచ్చినా అది సాక్షాత్తు దేవుడికి సమర్పించినట్టే మీరు దేవుడికి సమర్పించాలంటే మళ్లీ రైలు ఎక్కాలి నారాయణాద్రి సెక్కాలి అది ఎక్కాలంటే రిజర్వేషన్ చేయించాలి ఆ తర్వాత మళ్ళీ బస్సు ఎక్కాలి కొండలు ఎక్కాలి అది కీరోలో నిలబడాలి కీరో నిలబడితే కీరో ముందు వాళ్ళని తోసేయాలి అన్ని పనులు చేసి అప్పుడు అక్కడ దేవుడికి ఎలా ఇవ్వాలి ఇస్తేనే దేవుడికి ఇచ్చేటట్టు అలా ఎందుకండి ఒక దేవుడికి నేను వంద రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను అన్నారు సరే ఇవ్వండి ఇచ్చి కాబరుడు సకల ప్రాణుల లోపల ఉన్నాడు అనే మాట మీరు గట్టిగా అర్థం అర్థం చేసుకోవాలి తిష్టం అంటే ఉండడం కాదు గట్టిగా నిలబడి ఉన్నాడు కదలకుండా నిలబడి ఉన్నాడు ఉండి ఏం చేస్తున్నాడు ఆ లోపల ఉండి ఆ సకల ప్రాణులను నడిపిస్తూ ఉన్నాడు వాటిని నడిపిస్తున్నాడు ఇంకా గంధాన్ని గట్టిగా పడుతూ ఉంటుంది అంటే వాసనలను పడి చేస్తుంది పక్షి గట్టిస్తుంది ఆ లోపల ఉండే అంతర్యామి ఆ కోక చేత అంత పని చేయిస్తున్నాడు పక్షి ఎగురుస్తూ ఉండేది లోపల అంతర్యామి పక్షి చేత అంత పని చేయిస్తున్నాడు వకీళ్లు ఆర్గ్యుమెంట్లు చేస్తూ ఉంటారు లోపల ఉండే అంతర్యామి వాళ్ళ చేత ఆ పని చేయిస్తున్నాడు జడ్జి గత జడ్జిమెంట్ చేస్తుంటారు అంతర్యామి ఆ జడ్జి చేత ఆ పని చేయిస్తున్నాడు ఆ మనం ల్సి ఉంటుంది అయితే ఈ సంగతి ఆ ప్రాణులకు తెలుసా నా లోపల అంతర్యామి ఈశ్వరుడు ఉన్నాడని ఒక్కటి తెలుసా తెలుసు మరి మనిషికి తెలుసా వాడికి తెలుసు అలాగే వాళ్ళు ఎదుగురు ఎందు సర్వాణి భూతాన్ని తర్వాత ఆ దేవుడికి శరీరం అంటే ఈ భూతములే ఆయన శరీరం యస్య భూతాన్ని యస్య సర్వాణి భూతాన్ని శరీరం ఆయన కంటూ శరీరం ఉండదు ఎలక్ట్రిసిటీకి గాడ్జెట్స్ ఉండవు ఎలక్ట్రిసిటీకి పవర్స్ అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండవు ఈ గాడ్జెట్స్ ఉండే పవర్సే ఎలక్ట్రిసిటీ ఉంటాయి ఎలక్ట్రిసిటీ స్వతహాగా ఏ పనులు చేస్తుంది చెప్పండి మీరు ఏ పని చేసే స్వతహాగా ఏ పని చేయదు కానీ గ్యాడ్జెట్స్ లోకి వెళ్లినప్పుడు ఆ పనులన్నింటినీ అదే నిర్వర్తించడం ఉంటుంది కాబట్టి ఆ ఎస్ సర్వాణి భూతాన్ని శరీరం అంతర అంటే లోకంలో ఉన్నవాడై నియూ ఉన్నాడు అది అంతర్యాతి అయితే మరి నేను అంతర్యామిని దండం పెట్టుకుంటాను సరే పెట్టుకో కానీ అంతర్యాతి ఆత్మ ఈ శ్లోకంలో ఆత్మ అనే శబ్దానికి అర్థం అంటే మీ స్వరూపం అని కదా ద్వంతుడు ఏమర్థం చెప్పారో తెలుసుకున్నా విష్ణు అని అర్థం చెప్పారు ఆత్మ అంటే విష్ణు అని అర్థం అక్కడ నేను తెలుసుకున్నా విష్ణు అంటే వైకుంఠంలో ఉంటాడు ఆయన అంటే కైలాసంలో ఉండే శివుడు అని ఇంకొకటి ఆత్మ అంటే అది కాదు అర్థం ఆత్మ అంటే ఆత్మ అంటే నువ్వు ఆత్మ ఆత్మ అంటే నేను ఆత్మను చెందానికి ఇవే అర్థాలు నువ్వు తత్వవశి అది ఆత్మ లేదా అహం బ్రహ్మాస్ ఓకే కాబట్టి మీ హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా అదే అంతర్యాన్ని ప్రకాశిస్తున్నాడు ఆయన అమృందహ అమృందనే మాటని మీద పెడతాము ఇది అధిభూతం అయిపోయింది ఇక అధ్యాత్మంలో కోసం అధిదైవం అధిభూతం ఆ తర్వాత అధ్యాత్మం ఓకే అధ్యాత్మే మిలో మిలోమీ యే తిష్ట ప్రాణాంతర యణో నవేద ఆత్మా చూడండి ప్రాణశబ్దానికి ఇంద్రియమనర్థం ప్రాణశబ్దానికి ఇంద్రియము అనర్థం ఓకే మీరు తర్వాత చూసుకుంటే వాక్కు వచ్చింది కన్ను వచ్చింది చెడు వచ్చింది మనస్సు వచ్చింది అవన్నీ వచ్చాయి కాబట్టి ప్రాణశబ్దం ఆ ఇంద్రియాల్ని మినహాయిస్తే ఇంకొక ప్రధానమైన ఇంద్రియం మిగులుంది ముకు అదే అర్థం ప్రాణ అంటే ఘాణ అని అర్థం ఇప్పుడు ప్రాణశబ్దానికి శ్వాస అని అర్థం చెప్పారనుకోండి శ్వాస ఎక్కడుంది ముక్కులో అంటే ఇంద్రియం అవ్వాలి శ్వాస ఎక్కడ ఉందంటే ఉపృస్థితుల్లో ఉందనుకో ఉపృస్థిత్తులు ఇంద్రియం కాదు శ్వాస ఎక్కడుందో చెప్పండి ఇంద్రియం కావాలి శ్వాస ఎక్కడుంది ముక్కులో ఉంది కాబట్టి ఈ ముక్కు లోపల ఉన్నాడు పరమాత్మ ఉన్నాడు ఏమన్నా నిజంగా ముక్కు లోపల ఉన్నాడు అంటారా ఉన్నాడు మరి అయితే ఎలా ఎలా ఉంది ఎలా చెప్పగలరు ఇగో శంతు సీస తీస్తే నీకు గంధం తెలిసిందా అంటే నాకు ముక్కు పనిచేయడం మానేసిపోవడం ముక్కు పనిచేయడం మానేసి ముక్కు ఎవరు పనిచేయదు ఎందుకంటే ఈ గాలిలో ఉండే దుమ్ము ఇదంతా పీల్చి అందరి ముక్కులు కూడా పని చేసి పనిచేయడం బాధిస్తే ఎలర్జీ కక్కులు మీ ముక్కులు ఏమైనా పనిచేస్తున్నాయా అప్పుడు పనిచేస్తాయి అలా పనిచేసిన సందర్భంలో ముక్కు ఆ సుగంధాన్ని తెలుసుకుంటోందా లేదా తెలుసుకుంటోంది అంటే లోపల ముక్కు లోపల అంతర్యాన్ని ఉన్నాడు ఓకే ఆ ముగ్గే ఆయనకి శరీరము కాని ఆ ముక్కు తెలీదు తన లోపల పరమాత్మన్నాడనే సంగతి ముక్కుకి తెలీదు ఆ ప్రాణం నా లేదా ఆ పరమాత్మ ముక్కు లోపల ఉండి ముక్కుకి గంధమును ఆజ్ఞానించే శక్తిని అనుగ్రహిస్తున్న వాడే అంతర్యామి పరమాత్మ అదే నీ యొక్క ఆత్మ ఈ ముక్కు ముక్కలైపోతుంది ఎప్పుడో పోతుంది కదండి ముక్కు మీరు ఒకటే విజయం ముక్కు తెలుగులో ఈ డైలాగ్ రైటర్స్ చాలా మంచి మంచి సమస్యలు ఉంటారు ఒక డైలాగ్ ఏమని చెప్తారంటే ఇది ఒక చూడు నకరాలు చేయకు నకరాలు చేసామంటే ముక్కులో దూడు పెట్టించేస్తాడు జాగ్రత్త అది డైలాగ్ ఆ డైలాగ్ ఎలా రాసాడు డైలాగ్ రైటరు ముక్కులో దూది పెట్టించేస్తాడు జాగ్రత్త ఆ డైలాగ్ ఇంతవరకు సాహిత్యంలో రాలేదు ఈ వచ్చింది వాడు కూడా మంచి బుద్ధిమతుడు డైలాగ్ రాశాడు I liked it. And then, and then, I'm going to say, Kirigan Jeeva, thinking of that one thing, Dalai Lajuraitara. And when you say Dalai Lajuraitara, you can say that Dalai Lajuraitara. You can say that Dalai Lajuraitara. You can say that Dalai Lajuraitara. It's not easy. It's a big art. So, you can say that, you can say that the Dalai Lajuraitara, అదే మంది రే అమృత మీరు ఆ ఏదైనా గులాబీ పువ్వు ముక్కు ఆ పరిమళాన్ని మీరు ఆఘ్వాదిస్తూ ఓహో ఈ గులాబీ పువ్వు లోపల ఉన్నది అంతర్యాద పరమాత్మయే ఈ ముక్కు లోపల ఉన్నది కూడా పరమాత్మని దర్శిస్తే అదే మోక్షం అది గులాబీ భూము విషయము నేను భోక్తము అని స్వీకరిస్తే అదే బంధము అక్కడే ఉంటుంది వడ్ల గింజలో వీళ్ళు క్రింద అక్కడే ఉంటుంది భోక్త వేరు భోగ్యము భోక్త భోగ్యము అని మీరు తేడా పెట్టుకుంటే భోగాల వెంట పడే వాళ్ళు అయితే బంధంలో భోక్తా కల్పితమే భోగ్యము కల్పిటమే రెండింటి ఏళ్ళు ఒకే పరమాత్మ ఉన్నారు అని దర్శిస్తే మోక్షాన్ని పొందుతా అంచేతనే మోక్షమును పొందుట అంటే జ్ఞానమును పొందుట జ్ఞానమును పొందుట అనేది అది ఎఫర్ట్ కే వచ్చింది మహులుగా బరువులు ఎత్తడము అలాంటి ఎఫర్ట్ వల్ల మీకు తెలుగు కాబట్టి తెలియటం ఎలా తెలుస్తుంది రైలు ఎక్కేస్తే తెలుస్తుందా రైలు ఎక్కేసి కాశీ వెళ్ళిపోయింది అనుకోండి రోజు రైలు బయలుదేరుతుంది కాశీ వెళ్ళి ఇరవై నాలుగు గట్ల కాశీ ప్లాట్ఫామ్ లీ తీసుకున్న అప్పుడు మీకు జ్ఞానం వచ్చేస్తుందా జ్ఞానం అనేది అది ఎలా వస్తుంది అదే ఇదొక ప్రశ్న సాధన అది ఎలా వస్తుంది ఏం చేస్తే వస్తుంది అని అడిగి అడుగుతూనే మీరు పప్పులో కాలు వేసినట్టు ఎందుకంటే జ్ఞానం అనేది చేస్తే వచ్చేది కాదు అది తెలుసుకోవాలంటే క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్కే జ్ఞానం అని పేరు ఆ తెలుసుకోవడానికి మీరు ఇప్పుడు ఏంటి అని తెలుసుకోవడానికి హిమాలయాలకు వెళ్లాలా ఎక్కం లేదు ఒక అతను హిమాలయాల్లో ఒక మౌనీ బాబా ఉన్నాడు అని లబ్ంటూ వెళ్ళాడు మృలికేష్ వెళ్ళాడు ఆ తర్వాత అప్పట్లో ఇంకా మౌని బాబా ఎక్కడో లోపల కొండ మీద ఒక గుహలో ఉన్నాడు ఆ గుహకి ఫుట్ పాత్ ఫుట్పాత్ అలా దిగడం అలా ఎక్కడం ఈ ఫుట్ పాత్ దారి తగ్గిపోవడం అనేక ఫుట్ ఉంటాయి అప్పుడు వారి దాడి తప్పాడు అంటే ఆ మౌని బాబా ఎక్కడా ఎవడనో అడిగాడు అక్కడ ఉండే జనాలు అక్కడ ఉండే మనుషులు ఎవడో ఒకళ్ళిద్దరుంటే ఇది కాదు అక్కడ అలా వెళ్తే నీకు అక్కడ కనపడతాడు అని చెప్పారు మొత్తానికి వీళ్ళు కుర్రాడు ముప్పై నెల కుర్రా మొత్తం మీద ఒక రోజు రోజు అంతా వేటికి వేటికి వేతికి గుహ పట్టుకున్నాడు ఆ గుహలోపల బాబా ఆ సంగతి ఎలా తెలుస్తుంది కాషాయం వస్త్రం ఆరేసుకున్నది అంటే ఆయన స్నానం చేసి అక్కడే ఒక జలపాతం లాగా ఉండి దాంట్లో స్నానం చేస్తాడు గొహ లోపల ఆయన ఉంటాడు ఫలం తింటాడు ఒండు కూడా తింటాడు ఆయన వీళ్ళు ఒకరిక ఆయన ఏం మాట్లాడు ఉంటాడు వీడు దండం పెట్టే ఎందుకు తన గురించి ఎందుకు ఆయన ఇలా ఇలా సౌం చేశాడు అంటే అగ్గిపెట్టి ఉందా అని సౌంకడు వీడి దగ్గర అగ్గిపెట్టి ఉంది ఇవ్వకపోతే సౌండ్ చేశాడు వీడు అగ్గిపెట్టి ఇచ్చాడు అయినప్పుడు కొన్నిలో కొంత ఈ మరుగులా వేసి ఆ అగ్గిపొలతో దాన్ని వెలిగించి ఆయన ఉక్క పీల్చుకుని కొద్దిసేపు మళ్లీ వేడికి కూడా చూడ మాట్లాడ్డు అయినా అక్కడికి బాబా అక్కడిగా అక్కడికి ఆ కష్టం ఇంకా ఏమైనా వెలుగుందా మాట్లాడ్ అగ్గిపెట్టి ఉందా అని సౌరం చేస్తాడు అగ్గి పెట్టిస్తే ఆ గు అదేదో ఒంకా పెంచుకుంటాడు మాట్లాడ అక్కడికి వీడికి బుద్ధి చింతా లేదా కాబట్టి ఎక్కడో ఏదో ఉందో పనులు చేయడం ఉన్నది తెలుసుకుంటా తెలుసుకోటంటే అలా ఉంది తెలుసుకుంటే క్లారిటీ అండర్ స్టాండింగ్ తప్ప మిగతాది దే ఆర్ సెకండరీ తెలుసుకోవటం ఒక తెలుసుకోవడం కోసం ఒకవరకు వెళ్లాల్సి వచ్చింది అనుకోండి వెళ్ళొచ్చు వెళ్ళాలి తప్పేం కాదు కానీ ఈ వెళ్ళడం ఈ ప్రయాణం దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ద ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ద పెం వాడి గెడ్డం వాడి జుడ్ అవి గడలు అది ఇంపార్టెంట్ కాదు వాడి వస్త్రం దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ వాడు ముఖాన్ని పెట్టే బొత్తు అది ఇంపార్టెంట్ కాదు శ్లోకంలో అంతంలో ఆయన చెప్పేది ఎవరన్నా ఉందా ఆయన మౌని బాబా తేరెందుకు అక్కడికి మీరు ఇంట్లో మౌనంగా ఉండండి మళ్ళీ ఎక్కడ కూడా ఎందుకు ఆయన మౌనాన్ని డిస్టర్బ్ చేయడం తప్ప కాబట్టి తెలియకోవడం తెలియదు అదే సాధన ఉంటాయి సాధన అంటే తెలివిటయే సాధన నిశబ్దమే భజన కాబట్టి భజన చేద్దాం హార్మోనియలు రెండు తబలాలు కూడా కొడుకుంటుంది ఎందుకు అఖండి కదా నిశ్శబ్దమే భజన అంటూ ఉంటే హార్మోనీలు తబలాలు ఎందుకు అఖండ అసలు మీరు హార్మోనీలు తబలాలు పెట్టారంటే అసలు అది డిస్ట్రాక్షన్ అయిపోద్ది అదే పెద్ద డిస్ట్రాక్షన్ అయిపోతుంది నేను పాఠం చెప్పడానికి వెళుతూ ఉంటాను ఒక చోట ఈ పక్కన హార్మోనియలు తమలాలు అనేవి ఉంటాయి ఈ పక్కన ఏమో పూజా సామగ్రి తర్వాత కొలు రెండు రోజుల భోపాల ఈ పక్కన ఉంటాయి ఈ మధ్య నుంచి నేను పాఠం చెప్పాలి ఏం పాఠం చెప్తాను నేను అక్కడ వెళ్ళి ఒక డయస్సు ఆ డయస్సు డాన్స్ ప్రోగ్రామ్ పెడతారు ఆ డయస్సును దాటుకుని వెళ్ళి ఈ మొకల పొలం ఈ హార్మోనియంలు తపలాలు దాటుకుని వెళ్ళి పాఠం పెద్ద మళ్ళీ నా పాఠానికి మొహం కలవదు బుద్ధిగా వేసేవాళ్ళ పాఠం ఏముంటుంది నా మొహం పాఠం ఇన్ని డిస్ట్రాక్షన్స్ హార్మోనియన్ లేదు తబలా ఎందుకు స్వరూపం తెలుసుకోవాలా స్వరం ఏమంటే తబలా ఉంటారా ఈ బొమ్మల మొడు లేదు బోగుల బొమ్మలన్నీ ఏమిటి ఈ బొమ్మ ఏమి బొమ్మ కాబట్టి క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈ స్థాల్ జ్ఞానం అది సాధన సాధన పేరుతో ఏదో అల్లం చేస్తే సాధన తెలిసింది సాధన అంచేతనే ఇప్పుడు సాధన చేయండి ఏది సాధన కాదో అదే సాధనం అలాగంటే స్థితికి సాధన సాధన కానీ స్థితికి వెళ్ళిపోవాలి అదే అసలైన సాధన అది ఎలా వెళుతుందనుకుంటున్నారు ముక్కు లోపల బయట ఉండే పుష్పముందు అంతర్యామిగలదు అని మీరు లక్షించారనుకోండి అది సాధన సకల ప్రాణులయ్యూ అంతర్యామి గలడు గలడు అని మీరు దర్శించారనుకోండి అది సాధన మిమ్మల్ని ఇచ్చిన వాడు ఎందుకు అంతర్యామి గలడు మిమ్మల్ని పొగడిన వాడు కూడా అంతర్యామి గల్లడు అంతర్యామియే నా యొక్క ఆత్మ యశ ఆత్మ అమృత అది సాధన ఇప్పుడు ఈ సాధనకి ఏం చేయాలి కబలాలు కావాలా డ్యాన్సులు కావాలా ఈ సాధనకి ఏం కావాలి అండర్స్టాండింగ్ తప్ప ఇంకా ఏమి అక్కడిగా జిర్భూలమైనది ఇంకా అధ్యాత్మంలో ఉన్నాము ప్రాణమోతే జ్ఞానము ముప్పు ఆత్మా అంతర్యా వాక్ కంటే పలికే మాట అని కాదు వాయింద్రియము అనర్థం ఇంద్రియము ఎక్కడ మొదలవుతుంది కంఠం దగ్గర మొదలవు ముక్కు కూడా కలుపుకోవాలి అంటే అనునాశిక పలికే కూడా మొక్కు ఉంటుంది కదా ముక్కు మూసేసి అనునాశిక పలకరా అంటే పలుకుంటు కాబట్టి ఇదో నా ముక్కు మూసే అమ్మ అనాలి అమ్మ అను దోషాలు ఎలా అంటే అంటే పలకడం కాబట్టి ముక్కు కూడా వాగేంద్రియంలో దానికి కూడా పాత్ర కలదు గర్భం లేదు ఇది ఈ మొత్తం ఈ ఆపరేటస్ ఈ పలికేటువంటి సాధన సామగ్రి ఈ సామగ్రి దీనికి అంతకి వాక్ అని పేరు ఈ ఆపరేటస్ లో ఉన్నాడు ఆ పరమాత్మ ముందు పలికిస్తున్నాడు అలా పలికిస్తున్నాడు పలికే పలికించడం నేను పలుకుతున్నాను అన్నాడంటే పోయిందంటే వాడికి అంతర్యాగం ద్రావడం నేను అర్థం కాలేదు నేను పలికి ఏమీ లేదు అంతర్యాన్ని పలికిస్తున్నాడు పాగీంద్రియం ద్వారా అంతర్యాన్ని పలికిస్తున్నాడు అని మీరు తెలుసుకుంటే అదే భక్తి అంటే అదే దాన్నే జ్ఞానం అనండి దాన్నే భక్తి అన్నానండి చక్షుతర ఆత్మా అంతర్యా కన్ను ఓసారి ఉంటుంది ఓసారి ఉండదు కళ్ళు మూస్తే లేదు కళ్ళు గలిస్తే ఉండదు కానీ కన్ను వెనుక ఉండి కన్నుకి చూసే శక్తిని అనుగ్రహించే అంతర్యామి అది వాస్తవమైన తత్వము అదే పరమాత్మ అందుకనే ఉపనిషత్తులను ఉపనిషత్తుల చదవాలి ఉపనిషత్తులను పురాణంలాగే చదవకూడదు ఇప్పుడు కేనోపరిషత్తి ఎలా ఉంటుంది కేనా అని మనం కేరేషితం పతతి ప్రేషితం మన అని